సంకీర్తన సంఖ్య నాలుగు వందల యాభై ఒకటి వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదు వెడమాయ నలువున యోగీంద్రులెల్ల మును నడచిన మార్గం జీవము నిర్జీవముగాక సిద్ధించదు పరము వావులెల్లనొక వావిగాక మరి వదలదు ప్రపంచము భావం వెల్ల నభావముగాక పాయదు కర్మంబు దైవజ్ఞులుమును నడచిరి ఇదయ తప్పని మార్గంబూ మాటలెల్లను కడమాటలుగాక మాయదు మలినంబు కూటంబులు కాలకూటంబుగాక కొనకెక్కదు భవము చాటు తృష్ణల అగచాటున బడక చాలదు సౌఖ్యంబు తేటగా మును పెద్దలి వెయ్యపో తేర్చిన మార్గంబు గుణములెల్లా నిర్గుణముగాక తలకూడదు శాంతంబు అనువున కనువై అంతయు తాగాక ఆనందములేదు ప్రణుతింపగ త్రీవేంకటరమణుని బహళ మహిమలెల్లా గణనకెగ్గగా పురాతనులు మునుకడ కట్టిన మతమూ